సో ఈ విధంగా ఎనివే ఇక్కడ సందేహం ఏమిటంటే ఈ ఈ ప్రాణమునందు పరిచ్ఛిన్నాభిమానం పెట్టుకుంటే జీవాత్మ అవుతుంది బుద్ధి అందు పరిచ్ఛిన్నాభిమానం పెట్టుకుంటే విజ్ఞానాత్మ అవుతుంది ఇక్కడ ఇది ఈ ప్రకరణం ఇది విజ్ఞానాత్మ ప్రకరణం అవుతుందేమో సందేహం ఎందుకంటే ఎలా ప్రారంభించారు ప్రీటీ అని ప్రారంభించారు ఎవడికి నాకు దేనితోటి దీంతో అంటే మరి విజ్ఞానాత్మయ్యాడు కదా ఈ టాపిక్ ఇది విజ్ఞానాత్మ టాపిక్గా ఉంది కాబట్టి ఇక్కడ దర్శించవలసింది ఎవరిని విజ్ఞానాత్మను అంటే విజ్ఞానాత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే తన పరిచ్ఛిన్న జీవుడు నేను పూర్వజన్మ ఏమిటి తర్వాత జన్మేటి అక్కడికి వెళ్తాను అదంతా విజ్ఞానాత్మ చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా ఎవరు వెళ్తా ఎవళ్ళు వస్తారు తీసుకెళ్ళడానికి ఇదంతా విజ్ఞానాత్మ గోళ కాబట్టి విజ్ఞానాత్మల గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి శ్రవణం చేయాలి మననం చేయాలి నిధుధ్యాసనం చేయాలి అని ఆహోస్మితు పరమాత్మే విజ్ఞానాత్మ కాదురాబాబు ఎవడం వలన నిధుధ్యాసనం చేసి తెలుసుకునేది విజ్ఞానాత్మయా ఏమన్నమాట అది ఏమిటి తెలుసుకుంటా విజ్ఞానాత్మక గురించి విజ్ఞానాత్మ గురించి తెలుసుకోవడం అంటే ఏమిటో తెలుసు అండి ఈ సైకాయాట్రిస్ట్ ఉంటాడు వాడు వాడు గంటకి ఇంతని ఛాప్ చేస్తాడు ఆ గంటలో వాడు చేసి వైద్యం ఏమిటో నేను ఒక సైకాయాట్రిస్ట్ నేను ఆయన అన్నాడు వీడు వచ్చాడు పేషెంట్ వచ్చాడు అవును మీరు నా దగ్గరికి వచ్చారు ఏమిటి ఎందుకు వచ్చారు మీరు అని ఈయనే అడిగాడు లేదంటే అప్పుడప్పుడు చక్కన వస్తుందని వచ్చారా అలాంటిది అయితే మీరు నా దగ్గర కావద్దు ఇంకో చోటకి వెళ్ళిపోండి అప్పుడప్పుడు కాళ్ళు అవి చేతులు పట్లు తట్లు వణుకు వస్తుందని అందుకోసం వచ్చారా అయితే వెళ్ళిపోం నేను కాదండి మరి మీరు దేనికండి అంటే మీ మానసికమైన గోళ ఏమైనా ఉంటే నేను వింటాను అది నా టాపిక్ ఇప్పుడు చెప్పు నువ్వు ఇక్కడికి రావాల్సిన పక్క ఇంకో ఏదైనా మరో హాస్పిటల్కి వెళ్ళాలా అని అడిగాడంటే మీ దగ్గరికే రావాలా అక్కడ ఒక కౌచ్ ఉంటుంది కౌచ్ అంటే మంచంలాగా ఉంటుంది మామూలుగా శరీర వ్యాధి గలవాడైతే ఇలా ఫ్లాట్గా మంచంలాగా ఉన్నది కొడుక్కోబెట్టి పరీక్ష చేస్తారు ఇది ఈ శరీర వ్యాధి చూడడాయి ఆయన స్టెటోస్కోప్ పెట్టి గుడ్లు కూడా చూడడం అందుకోసం వీడు కొంచెం ఈ సెమీ స్లీపర్ బస్సులో సీట్ లాగా ఉంటుంది చూడండి కొంచెం విశాలంగా దాన్ని కౌచ్ అంటారు దాంట్లో కూర్చోబెట్టాడు విశ్రాంతిగా కూర్చోబెట్టాడు కూర్చుని నీ పేరేమిటి అంటే సుబ్బారావు పెళ్ళి అయిందా ఆయన బాధ్యత నీకు ఎలా ఉంటుంది చాలా మటుకి బాగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఏమో కొడు తీసినట్లు కొడుకే ఇది ఇది విజ్ఞానాత్మ యొక్క శ్రవణం ఇదే ఒకటి ఏమిటి దాంట్లో తెలుసుకుంది ఇది విజ్ఞానాత్మ ఏం తెలుసుకుంటారో శ్రవణం చేసి వాడు తెలుసుకుంటాడు ఈ తెలుసుకుని నువ్వు నోట్స్ రాసుకుంటాడు మోర్స్ రాసుకోవడం అంటే రికార్డ్ చేస్తుంది గంటకి ఛార్జ్ చేస్తుంది గంటకి జనరల్గా ట్వంటీ మినిట్స్ సెషన్ కంటే ఎక్కువ ఉండదు పేమెంట్ అంతా గంటలు ఎక్కడ ఉంటుంది లాయర్స్ మళ్ళా అటార్నీస్ గంటకి సిక్స్ డాలర్స్ ఛార్జ్ చేస్తారు అమెరికాలో ఇక్కడ ఎలా చేస్తారో తెలియదు నాకు అమెరికాలో జూనియర్ లాయర్ నుంచి సీనియర్ లాయర్ లాగా టూ టు సిక్స్ డాలర్స్ ఛార్జ్ చేస్తారు వాడు వాడు ఏం చేస్తాడంటే అవర్ గ్లాస్ రండి కూర్చోండి అని ఇప్పుడు చెప్పండి ఆయన అవర్ గ్లాస్ తిరగేస్తాడు అది అలా ఈ సైకి కింద కొడుతూ ఉంటుంది అది ఛార్జ్ చేస్తాడు వాడు అరగంట మాట్లాడారనుకోండి హండ్రెడ్ డాలర్స్ కొడిపోతుంది జూనియర్ లాయర్ అయితే ఇంకా పెద్ద లాయర్ అయితే సిక్స్ కూడా ఛార్జ్ చేస్తారు ఈ సైకాట్రిస్ట్ కూడా అలాగే ఉంటాయి సో అరకంగా శ్రవణం చేసి అంతా రికార్డ్ చేస్తారు ఛార్జ్ చేస్తాడంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదంతా విన్ నోట్స్ వస్తుంటాడు దాని మీద ఆలోచిస్తాడు శ్రవణైనా మనన నిధిధ్యాసనం దానికి అంతకీ కలిపి ఛార్జ్ చేస్తాడు ఆ ఇరవై నిమిషాలు వెనకాలి ఇంకా ఉంటాయి మనన నిధుధ్యాసనాలను కూడా కలుపుకుని ఇరవై నిమిషాల్లో వేస్తాడు వేసి ఏదో ట్రీట్మెంట్ ఇస్తాడు అదే విజ్ఞానాత్మ జ్ఞానం అంటే అదేనా తెలుసుకోవాల్సింది కాబట్టి విజ్ఞానాత్మ గురించి కూడా తెలుసుకోవాల్సింది ఉంటుంది వీడికి తెలియదు వీడి గురించి వీడికి తెలియకపోతే ఆయన తెలుసుకుని వీడికేమో ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి విజ్ఞానాత్మ గురించి తెలుసుకుని ఏముందని కొట్టిపారేది మీరు ఉంది ఇది లౌకిక దృష్టాంతం ఈ విజ్ఞానాత్మ పూర్వజన్మలో ఏమిటి నెక్స్ట్ జన్మ ఏమవుతుంది ఇలాంటివేమో మీరు ఇవ్వచ్చు కాబట్టి ఈ టాపిక్ అంతా కూడా విజ్ఞానాత్మ యొక్క జ్ఞానం గురించి విజ్ఞానాత్మను తెలుసుకుంటా అనియా లేక పరమాత్మ యొక్క సాక్షాత్కారమే పరమాత్మను తెలియాలి అని అని అది సందేహం కుత పునరేషిచికిత్స ఈ సందేహం మీకు ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఉపనిషత్తులు అవుతున్నారంటే ఏదో పరమాత్మను తెలుసుకోవాలని అనుకుంటారు కానీ ఇలాగంటి సందేహం మీకు ఎందుకు వచ్చింది అంటే ప్రియ సంసూచితేన ఆత్మనా భోక్త ఉపక్రమాత్ జ్ఞానాత్మోపదేశ మొత్తం టాపిక్ అంటే శ్రవణం చేయాలి దర్శ తెలియాలి శ్రవణము మననము నిధ్యాసం అది వాక్యం ఆత్మవారే ద్రష్టవే సోతవ్యంతుల్యమ్యాస్తవ్య అది ఆ అనువాకం చిగుతు ఉంటుంది వాక్యం అనువాకం ఆరంభం ఎలా ఉంటుంది అంటే ఇంకా ఆయన బోధం మొదలుపెట్టినప్పుడే కథపెట్టి ఆయన ఉపదేశం మొదలుపెట్టినప్పుడు ఎలా మొదలు పెడతాడు నవా అదే పచ్చుఃామాయ అని మొదలు పెడతాడు అక్కడ ఆ టాపిక్ ఎలా మొదలు దాని ఉపక్రమము అంటారు ఆ ఉపక్రమం ఎలా ఉందంటే ప్రీతిపాత్రమైన వస్తువు అని ఉంది భర్త భార్య కొడుకు కూతురు డబ్బు ఈ ప్రీతిపాత్రములు ఎవరికి ఎవడు ఆ భోక్త ప్రీతిపాత్రమైన వస్తువు అంటే ఎవడికి ప్రియమో వాడు భోక్త అవుతాడు దాన్ని వాడు అనుభవిస్తాడు దాని యొక్క ఆ శోభని వీడు అనుభవానికి తెచ్చుకుంటాడు వాడు భోక్త అవుతాడు కాబట్టి ఎక్కడైనా ప్రియం అని అది ఎవడికి ప్రియమో వాడు భోక్త అవుతాడు కాబట్టి ఇక్కడ మనం టాపిక్ ఎలా ఉంది అరే మైత్రి పత్యుకామాయ పతి ప్రియనభవతి ఆత్మనస్తు కామాయ భవతి అని పతి ప్రియుడవుతారు ఎవరికి ఆత్మ యొక్క సుఖం కోసం అప్పుడు ఆత్మ ఎవరవుతారు భోక్త అవుతారు ఎందుకంటే ఫర్ టూ రీజన్స్ ఆత్మ యొక్క సుఖము కొరకు అంటే ఆత్మ ఏమిటవుతుంది భోక్తం ప్రియము ఎవరికి ఆత్మకు అంటే ఆత్మ ఏమవుతుంది భోక్తం కాబట్టి ప్రియ శబ్దము చేత ఇక్కడ మనం మాట్లాడే ఆత్మ భోక్త అని మనకి స్పష్టమవుతోంది భోక్త ఏ ఆత్మ విజ్ఞానాత్మ అవుతుంది తప్ప మరొకటి కాదు పరమాత్మ భోక్త కాదండి విజ్ఞానాత్మయే భోక్త పరమాత్మ ఎందు భోక్తృత్వం కల్పించబడుతుంది భోక్తంటే విజ్ఞానాత్మే ఎందుకంటే ఎవడు భోక్తాయో వాడు కర్త అవుతాడు పరమాత్మ అభోక్తృ అకర్తృ విజ్ఞానాత్మ వీడు కర్త భోక్త విజ్ఞానం యజ్ఞంతముతే కర్మానితలుతేచ కర్తా భోక్త కాబట్టి ఇక్కడ మీకు భోక్త కనపడుతున్నాడు కర్త కనప కర్త మాట లేదు భోక్తుంది భోక్తుల్ అంటే కర్తలు ఉంటాయి అంటే విజ్ఞానాత్మయే అవుతుంది ఉపక్రమం విజ్ఞానాత్మతో చేశారు కనుక విజ్ఞానాత్మ గురించి మాట్లాడి మాట్లాడి మాట్లాడి దర్శనము శ్రవణము అన్నారు కనుక ఇది విజ్ఞానాత్మ దర్శనమే అవ్వాలి సందేహం సందేహం అంటే ఉభయ కోటి అవగాహి సంశయ పెండు ఉంటుంది చూసారా పెండు ఓవైపు ఇటు వెళ్తుంది అక్కడ ఆగదు మళ్ళీ ఇటు వస్తుంది ఇక్కడ ఆగదు మళ్ళీ అటు వస్తుంది దాన్ని సంశయము అంటారు ఇక్కడ సంశయం ఏమిటంటే విజ్ఞానాత్మ అని అనుకున్నాడు ఇక్కడ భోక్త కనబడుతున్నాడు కాబట్టి విజ్ఞానాత్మ అవ్వాలి కానీ మళ్ళీ వెంటనే అబ్బే విజ్ఞానాత్మ కాదేమో పరమాత్మేమో తథా ఆత్మవిజ్ఞానేనా సర్వ పరమాత్మోపదేశ ఉపక్రమాన్ని చూస్తే విజ్ఞానాత్మలాగా అనిపిస్తోంది కానీ కొంచెం ముందుకు వెళ్తే ఆత్మను తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకుంటే సర్వం విదితం భవతి అని కంక్లూడ్ చేశారు సర్వం విదితం భవతి అంటే మటుకు అది విజ్ఞానాత్మకాది కాదు అది పరమాత్మ ఎందుకంటే ఒక విజ్ఞానాత్మ గురించి తెలిస్తే ఇంకా లక్ష విజ్ఞానాత్మలు అలా మిగిలి సర్వం విదితం నభవతి సర్వం విదితం భవతి అంటే పరమాత్మయే అవ్వాలి ఎందుకంటే పరమాత్మయే సర్వము కనుక కాబట్టి ఉపక్రమాన్ని బట్టి విజ్ఞానాత్మ అనుకున్నామా అదే కుదరదు ఉపసంహారంలో పరమాత్మ కనపడుతోంది కాబట్టి పరమాత్మ అవుతుందేమో ఎలా అవుతుందండి పరమాత్మ ఉపక్రమంలో పరంపర విజ్ఞానాత్మ కనపడుతూ అని ఈ విధంగా మేము సంశయంలో ఉన్నాము కింత అవతం సరే మీకు సంశయం వచ్చింది కదా మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అంటే వాడు పూర్వపక్షం చెప్తా కదా అంటే పూర్వపక్షాన్ని ఇంట్రడ్యూస్ చేసే ఒక మెథడ్ ఇంకా అలాగే ఉండదు అంతా కూడా షంకర్లే ఇంక వేరే వాళ్ళు ఉండదు ఇంతా కూడా కల్పితమైన బైనరీ మెథడ్ అంటారు ఆ మెథడ్లోనే ఇద్దరిని క్రియేట్ చేస్తారు కవి చెప్పదలుచుకున్న దాన్ని నాటకం రాస్తారు నాటకంలో దుష్యంతుడు శకుంతల అభిజ్ఞాన శకుంతలంలో కాళిదాస మహాకవి తన ప్రేమను ప్రకటిస్తాడు ఆ ప్రేమంతా కూడా కాళిదాస హృదయంలో ఉంటుంది అది వస్తుంది అది వచ్చినప్పుడు తను ప్రేమను అండవు దుష్యంతుడు ప్రేమిస్తున్నాడు అంటే సో ఆ దుష్యంతుడిని ఈయనే పెడతాడు కాళిదాసు క్రియేట్ చేసిన దుష్యంతుడికి మహాభారతంలో దుష్యంతుడికి సంబంధం కొంత ఉండదు కొంత ఉండదు కూడా కాబట్టి కాళిదాసు యొక్క రచనది అలాగే శంకరులు కూడా బైనరీ మెథడ్ అంటారు అలా క్యారెక్టర్స్ని బిల్డప్ చేసి చూపిస్తారు కింతా ఉత్ప్రాప్తం అయితే నీకేమర్థమైందో చెప్పు జ్ఞానాత్మోపదేశ్వేమనుకుంటున్నావో చాలా చెప్పాలా అంటే వాడు తప్పు చెప్తాడు నేను విజ్ఞానాత్మనే ఉపదేశిస్తున్నారు ఇక్కడ తెలుసుకోవాల్సింది విజ్ఞానాత్మయే అని నాకు అనిపిస్తోంది అని చెప్పాడు కస్మాత్ అందువల్ల వై ఉపక్రమ సామర్థ్యాత్మ ఉపక్రమానికి బలం ఉంటుంది ఏ దేంతో మొదలుపెట్టారో అది టాపిక్ అవుతుంది అది మెయిన్ థింగ్ అవుతుంది మిగతా తర్వాత అనేక విషయాలు వచ్చి అవి ఇన్సిడెంటల్గా వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి కానీ ఆ ఒరిజినల్ టాపిక్ మిగిలి ఉంటుంది అది ఉపక్రమం ఇప్పుడు మనం పాఠం చెప్పుకునేప్పుడు కూడా వాక్యాన్వయాధికరణము అని మధ్యలో పాలిటిక్స్ వస్తాయి మరొకటి వస్తాయి మరొకటి వస్తాయి వేవో కథలు చిట్ట కథలు వస్తాయి అన్నీ వెళ్ళిపోతాయి ఆ వాక్యాన్వయాధికరణం మాత్రం అలా మిగిలి ఉంటుంది కానీ బలం ఉపక్రమం యొక్క బలం అట్టింది కాబట్టి ఆ బలాన్ని బట్టి ఇక్కడ విజ్ఞానాత్మయే ఉపక్రమం ఎందుకని ఆత్మనకామాయ సర్వం ప్రియం అంటే ఆత్మ వాడు భోక్తవుతాడు ఈ సర్వము వాడికి ప్రియమవుతుంది వాడు భోక్తవుతాడు అంటే విజ్ఞానాత్మయే పతిజాయా పుత్రలితాదికం హి భోగ్యభూతం సర్వం జగత్ ఆత్మాతయా ప్రియం అది కదా చెప్పారు ఏమన్నా ఇక్కడ సెంటిమెంట్ను పక్కన పెట్టి వేదాంతంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా వర్ణిస్తాడు వీడు వీటిని మనిషి వీటన్నిటినీ ప్రేమిస్తాడు ప్రియం భవతి ఇవన్నీ కూడా ప్రేమిస్తాడు ఎందుకోసం ప్రేమిస్తున్నాడో తెలుసిన ఆత్మార్థతయా ప్రియం సర్వం జగత్ సర్వం జగత్ ఆత్మార్థతయా ప్రియం భవతి కూడా వీడి ంతరంలో ఒక ఆనందానికి హేతు అయినప్పుడే ప్రియమవుతుంది తాజ్మహల్ చాలా బాగుందండి చాలా ఎంజాయ్ చేశాను అంటాడు చాలా బాగుంది ఎందుకు బాగుంది నేను ఎంజాయ్ చేశాను కాబట్టి బాగుంది ఈ పెయింటింగ్ బాగుంది ఎందుకని చాలా ఎంజాయబుల్గా ఉంది ఎంజాయ్ చేయాలి ఎవరు ఎంజాయ్ చేయాలి తను ఎంజాయ్ చేయాలి అంటే తను భోక్త ఇవన్నీ భోగ్యములు నేను తాజ్మహల్ చూడడానికి వెళ్ళాను అనుకోండి అప్పుడు తాజ్మహల్ ఏమిటవుతుంది భోగ్యం అవుతుంది పేరు భోగుతారు సపోజ్ మీరు ఈ స్టార్ ఎవరిలో షాపు ఇనాగరేట్ చేస్తారు షాప్ని స్టార్ చేతి ఇనాగరేట్ చేపిస్తారు షాప్ని ఇనాగరేట్ చేపిస్తే మహాత్ సన్యాసి చేసి చేపిస్తారు లేకపోతే స్టార్ చేసి చేపిస్తారు దీసి యూజువల్గా చెప్తుంది వాడు రెలిజియస్ గై అయితే సన్యాసి చేసి చేపిస్తారు ఏది బట్టల్ షాపు బటల్ షాప్ సన్యాసి కట్ చేసి లేకపోతే వాడు మోడర్న్ గా అయినట్లయితే ఎవడన్నా పట్టుకొస్తాడు ఆ స్టార్ని ఎవడన్నా పట్టుకొస్తాడు పట్టుకుంటే ఆ స్టార్ని అయితే జైలు ఇస్తారు స్టార్ పేరుకి ఇస్తే జగం అందరూ భోగపడతారు ఆ స్టాప్కి పేరు వస్తుంది ఆ స్టార్ ఏమవుతుంది ఇప్పుడు మీరు స్టాప్ చూడడానికి వెళ్ళారనుకోండి ఇప్పుడు ఆ స్టార్ ఏమంటవుతుంది భోగ్యం అవుతుందండి మీరు భోగ సినిమాకి వెళ్తే సినిమా భోగ్యము మీరు భోగ మహారాజు గారు యాత్ర వెళ్తున్నారనుకోండి ఆయన ప్రొసెషన్ పోతుందనుకోండి ఏమిటో చూద్దామని మీరు ఉత్సాహంగా వెళ్తారు అప్పుడు ఆ మహారాజు గారు ఆయన యాత్ర అంతా కూడా భోగ్యం మీరు భోక్త ఈ విధంగా సకల జగత్తు భోగ్యం మీరు భోక్త ఆ విధంగా టాపిక్ అక్కడ చూపించారు పతి పెట్టారు భర్త పెట్టారు ముందు అంటే భార్యకి భార్య భోక్త భర్త భోగ్యులు తర్వాత జాయా పెట్టారు అంటే ఇప్పుడు భర్త తిరగేశారు భర్త భోక్త జాయా భోగ్యురాలు పుత్ర పుత్రాలో సంతానం ఉంటారు పుత్రశబ్దానికి నేను అనువాదము సంతానము అని అనువాదం చేస్తూ ఉంటాను ఎందుకంటే పుత్రికని అలా నిలిపెట్టేయకుండా పుత్ర ఇంక్లూడ్స్ పుత్రిక సంతానము అన్నారనుకోండి ఆఫ్ స్ప్రింగ్ అని ఇంగ్లీష్లో ఉన్నట్టుగా సో యూ గెట్ ఐదర్ సంతానము మిట్ట డబ్బు డబ్బు ప్రీతి ఎందుకని డబ్బు ప్రీతి ఇప్పుడు దీన్ని పూజ స్వామీజీ ఒక దాన్ని ఆయన స్టోరీగా చెప్తారు దాంతో ఏమి ఉండదు నేను చెప్తే ఏమీ లేదనిపిస్తుంది ఆయన చెప్తే చాలా విలక్షణంగా ఉంటుంది సోఫా ఒకటి అమ్మగారిని వెళ్ళి ఇంకో సోఫా కొనుక్కోచ్చారు కొనుక్కొస్తే స్వామీజీ అడిగారు ఈ సోఫా ఎవరి కోసం తీసుకొచ్చారు అని ఆయనే సప్లై చేశారు ఈ ఉన్న సోఫా పాపం ఒంటరిగా ఉంది దానికి తోడు ఉంటే బాగుంటుందని ఈ సోఫాను తీసుకొచ్చారా అంతకుముందు ఉన్న సోఫా కొరకు ఈ కొత్త సోఫా తీసుకొచ్చారా అబ్బయ కాదండి అంతకు సోఫా కొత్త ఈ సోఫా కాదు ఓహో అలాగా అయితే అంతకుముందు గది అంత అందంగా లేని పాపం గది నేను ఒక్కటే సోఫాతో నేను కొంత వెలవెలబోతున్నానని అనుకుంటే ఆ గది కోసం ఈ రెండో సోఫా తెచ్చారా వేలే గిరి కోసం తేలేదు మరి ఎందుకోసం తెచ్చారు ఈ రెండో సోఫా ఆలోచించండి ఎందుకోసం తెచ్చినట్టు ఈ రెండో సోఫా ఊళ్ళో వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళు ఆనందిస్తారని తెచ్చారా ఈ రెండో సోఫా అంటే అవునండి నేను చెప్పాడంటే వాడు చాలా ఏదైనా వాడు ఆలోచన లేనివాడని అవి ఉండాలి లేదా క్రాఫ్టీ పెర్సన్ అంటే గడుసు వాడైనా అయి ఉండాలి అవును ఉడో వాళ్ళ కోసమే సోఫా కొన్నాను ఉన్నాడంటే గడుసు గడుసు బేరమైన అయి ఉండాలి లేకపోతే మూర్ఖుడైన అవి ఉండాలి అదే ఉడోవాళ్ళు వచ్చి కూర్చుంటారనుకోండి కానీ అల్టిమేట్గా అది మా కోసం కొనుక్కున్నాను మా కోసం అంటే ఎవరు మా కోసం అంటే ఎనీవే ఇట్ బాయిల్స్ డౌన్తో అవునండి నా భర్తను నా కొడుకు కూర్చుంటే బాగుంటుంది కదా ఎవరికి బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది కదా అవును వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి బాగుంటే వాళ్ళకి బాగుంటుంది నాకు బాగుంది అది వాళ్ళకి బాగుంటే నాకు బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సోఫాకి భోక్తెవరు కొంచెం రౌండ్ బోట్గా వచ్చినా కూడా సోఫాకి భోక్తను అంచేతనే నా సోఫా అని మై సోఫా వీడు సోఫా అయిపోతుంది జగుడైపోతాయి అలా ప్రతిదానికి మైమై అనుకోండి ఎందుకంటే దేని ఇదే కరప్షన్ అయింది జగుడైపోతుంది ఎనీవే సో ఈ విధంగా సకల జగత్తు భోగ్యమవుతూ ఉన్నది తన కొరకే ప్రియమవుతుంది ఆత్మార్థతయా ప్రియం భక్తి ఆత్మ తనను ఉద్దేశించి ప్రియమవుతుంది ఈ కారణంచేత దీన్ని బట్టి ఏం తెలిసింది ఇది ప్రియ సంసూచితం భోక్తారం ఆత్మానం ఉపక్రమ్యా ఇక్కడ ఆత్మ యొక్క ఉపక్రమం ఉన్నది నవారే పచ్చుష్కామాయ ఆత్మనస్తు కామాయ ప్రతి ప్రియో భోతి ఉపక్రమం నేను ఆత్మ యొక్క ఉపక్రమం ఎటువంటి ఆత్మ యొక్క ఉపక్రమము భోక్త ఆత్మ యొక్క ఉపక్రమం భోక్తని మాట లేదు కదా అంటే ప్రియానుంది కదా ప్రియానుంటే ఏది ప్రియమో దట్ గెట్స్ కనెక్టెడ్ టు ది భోక్త ప్రియ సంసూచిత భోక్తు భోక్తు ప్రియ శబ్దం చేత సూచించబడేటువంటి భోక్తయైన ఆత్మ అది ఒక మంత్రంలో ఉడికి ఆత్మా అని ఉండేది కానీ ఆత్మ ప్రియ శబ్దము చేత భోక్తగా సూచించబడుతూ ఉన్నది ఎందుకని ఆత్మన ప్రియం భవతి ఓ ఇది భోక్త అయిన ఆత్మన్నమాట అని తెలుస్తుంది అనంతరం సో ఆ విధంగా భోక్త ఆత్మను ఉపక్రమం చేసి ఇదమాత్మన దర్శనాది ఉపదిశ్యమానం ఆ విధంగా భోక్త అయిన ఆత్మను ఉపదేశం చేసి అని చేసి వెంటనే అనంతరం అంటే ఇమీడియట్లీ అనంతరం లేదు ఇంకా నో గ్యాప్ ఇమీడియట్లీ ఏం చెప్పారు ఆత్మను తెలుసుకోవాలి శ్రవణం చేయాలి మననం చేయాలి విజ్ఞా అని చెప్పారు అప్పుడు ఏ ఆత్మ అనుకుంటాం ఇప్పుడు ఇంకేదో ఆత్మ వస్తుందా పయనించి ఆ భోక్త అయిన ఆత్మే అవుతుంది తప్ప వేరే అవుతుంది అదే అంటాడు ఆయన కస్య అన్యస్య ఆత్మనస్యా ఈ దర్శనము శ్రవణము ఇంకో ఆత్మదవుతుందా ఏ ఆత్మ అయితే ప్రియ శబ్దము చేత భోక్తగా సూచించబడిందో దాండే అవుతుంది ఎందుకని ఆ విధంగా ఉపక్రమం చేసి వితౌట్ లూజింగ్ ఎనీ టైం వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ వర్డ్స్ డైరెక్ట్లీ ఆత్మను తెలుసుకోవాలి అని చెప్పారు కనుక ఆత్మే అవుతుంది ఇంకా వేరే ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇది విజ్ఞానాత్మ యొక్క ఉపదేశమే ఇంకా దాన్ని బలం చేస్తున్నారు మధ్యేపీ ఇదం మహద్భూతం అనంతమపారం విజ్ఞానఘన ఏతేభ్యో భూతేభ్య సముత్య తేవాను నేత సీ ప్రకృత మహతో భూత భూతేభ్య సముత్నం జ్ఞానాత్మే న్రువన్ త్మ ఏవా ఇదం ద్రష్టవ్యత్మం దర్శయటి ఇంకొంచెం ముందుకు వెళ్తే నిజానికి విజ్ఞానాత్మలో ఫిట్ చేయటం కష్టమయ్యే వాక్యాలు వస్తున్నాయి ఉపక్రమంలో ప్రియానుంది కాబట్టి భోక్త అవుతుంది భోక్త అంటే విజ్ఞానాత్మ అని ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ వాక్యాన్ని విజ్ఞానాత్మలో ఫిట్ చేయడానికి కొంచెం కష్టపడాలి ఆ పూర్వపక్షం ఏం చేస్తున్నాడంటే కష్టపడి విజ్ఞానాత్మకి ఫిట్ చేస్తున్నాడు ఫిట్ చేసి ఎందుకంటే వీడు అడెక్క ముందే మనమే ఫిట్ చేసి ఇస్తే ఒదిరిపోతుందని మధ్య కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ మంత్రం ఉంది ఇదం మహద్భూతం ఇదం అంటే ఇదం అంటే ఇది ప్రత్యక్షం అయం ఆత్మ ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మ దాన్ని అభినయము అని అంటారు మొన్న ప్రమాణాల్లో మీకు అభినయం ప్రమాణం అన్నాను చూసారా ఇవయ్యాయి ఇద ఇది మహత పెద్దది ఇది పెద్దది ఇది దేహం ఎంతుంటో ఇది అంతే అని అనుకుంటున్నాం కదా ఇది పెద్దది ఎప్పుడైంది అంటే ఏమంటున్నాడు విజ్ఞానఘన ఏవా ఇది విజ్ఞానపు ముద్ద ఇదంటే విజ్ఞానాత్మే అవుతుంది జ్ఞానపు ముద్దని కూడా అంటున్నారు కానీ ఇది మహత్ ఎప్పుడైంది అంటే ఏతేభ్యో భూతేభ్య సముత్య అని ఉందిగా ఈ పంచభూతాల నుంచి పైకి లేచి ఇది పరిచ్ఛిన్న అల్పం ఎప్పుడైంది పంచభూతాలకి అతుక్కుపోతే అల్పమైంది తప్ప పంచభూతాల నుంచి పైకి లేచింది అంటే ఇది కాదు ఇప్పుడు ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ ఉందండి విజ్ఞానాత్మ ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ ఉన్నాడు ఎప్పుడు ఆ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహాన్ని విడిచిపెట్టేశాడు మరణించాడు నా ప్రేత్య సంజ్ఞాస్తి ప్రేత్యా అంటే మరణించాడు మరణించాడంటే ఆ విజ్ఞానాత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టేశాడు పైకి లేచాడు పైకి లేచాడంటే అటు స్వర్గానికి వెళ్ళొచ్చు నరకానికి వెళ్ళచ్చు ఏటైనా వెళ్ళొచ్చు అప్పుడు ఇంకా పరిచ్ఛన్నం కాదు ఇంకా పరిచ్ఛిన్నీ మొత్తం సృష్టిలో ఎక్కడికైనా పోవచ్చు వీళ్ళ అమెరికాలో పుట్టచ్చు కాబట్టి ఈ విజ్ఞానాత్మ విజ్ఞానపు ముద్ద ఈ భూతముల నుంచి పై పంచభూతముల నుండి ఎప్పుడైతే పైకి లేచిందో అప్పుడు మహతి కాబట్టి ఆ మంత్రాన్ని కూడా విజ్ఞానాత్మలోకి అన్వయించవచ్చు మహత్ చాలా పెద్దది భూతం ఉన్నది ఉన్నది లేకపోతే భూత ఉపాధి ఇక్కడ భూత ఇక్కడ పంచభూతాలను వీలుపెట్టేసి ఇంకో పంచభూతాలను పట్టుకుంటుంది పోయి భూతోపాధితం తర్వాత అనంతం అపారం ఈ విజ్ఞానాత్మకి అంతా ఉండదు దేహానికి అంతా ఉంటుంది విజ్ఞానాత్మక అంతా ఉండదు అపారం దేహం ఇక్కడే పడుతుంటుంది ఈ విజ్ఞానాత్మ ఎక్కడికైనా స్వర్గానికి వెళ్ళొచ్చు నరకానికి వెళ్ళొచ్చు సముద్రాలు దాటేసి వెళ్ళిపోతుంది విజ్ఞానఘన ఏవ ఏతేభ్యో భూతేభ్య సముత్య కానీ ఏవ అణు వినశ్యతి ఏమండీ వీడు చచ్చిపోయాడు అని అంటున్నారు కదా అంటే అది ఉంటే విజ్ఞానాత్మని దేహంతో మమేకం చేశా అన్నమాట దేహ దేహంలో భూతాలు శిథిలమైపోయినవి వాటిని అనుసరించి అవి ఉపాధి కాగలిగిన విజ్ఞానాత్మ నశించిపోయినాడు అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప అను వినశ్యతి స్వయం వినశ్యతి స్వయంగా నశించదు కానీ ఇవి నశించినప్పుడు అంటే ఈ దేహము శిథిలమై పడిపోయినప్పుడు విజ్ఞానాత్మ పోయినాడు చచ్చిపోయినాడు అని అంటారు నిజానికి చచ్చిపోయాడు అన్నది చచ్చిది వేరు పోయేది వేరు చచ్చిది ఇక్కడే ఉంటుంది పోయేది పోతుంది కాబట్టి అది అణువినశ్యత కాబట్టి విజ్ఞానాత్మ నశించినట్టుగా మనకి అనిపించడమే తప్ప విజ్ఞానాత్మకి నాశం లేదు అది అనంతము అపారము ఏమండి ఇంకా ఏమైనా ప్రేత్క సంజ్ఞాస్తి ఒకసారి దేహాన్ని విడిచిపెట్టేసి మరణించేస్తే ఇంకా తెలియుట అనేది లేదు తెలియుట అనేది ఉండదు అది అవడానికి విజ్ఞాన ఘనం ఇప్పుడు కూడా ఈ ఘన శబ్దం వచ్చిందంటే ఇప్పుడు ఇది ఎలాగంటే షుగర్ క్రిస్టల్ అన్నారనుకోండి షుగర్ క్రిస్టల్ ఘనం అంటే క్రిస్టల్ షుగర్ క్రిస్టల్ అంటే అది కాఫీలో అది పనుకొచ్చేసి పనుకొచ్చేది కాదు మీకు వినియోగానికి రాదు వినియోగానికి రావాలంటే ఏమవ్వాలి ఆ క్రిస్టల్ కాఫీతో కలిసిపోవాలి విడిపోయి కలిసిపోవాలి క్రిస్టల్లో ఉందంటే వినియోగానికి రాదు అలాగే విజ్ఞానాత్మగా ఉన్నప్పుడు కంటితో చూస్తాడు చెవితో వింటాడు మనస్సుతో తెలుసుకుంటాడు కానీ విజ్ఞాన ఘనం అయిపోయాడంటే ఇంకా తెలుసుకోవడమే ఉండదు నిద్రపోయినప్పుడు మీరు విజ్ఞాన ఘనం ఇది మాంణిత్యంలో వచ్చింది చీకటి ముద్దైపోయిందనుకోండి ఇంకా ఆ చీకట్లో ఏమీ తెలియదు అలాగే విజ్ఞాన ఘనం అయిపోయాడంటే జ్ఞాతాధ్యేయము అనే తేడా ఉండదు ఇంకా ఆ భేదం లేకుండా ఆ భేదం లేకుంటే విజ్ఞానం ఉండదు కాబట్టి విజ్ఞాన ఘనం అయిపోతాడు దేహత్యాగం చేసేస్తాడు భూతాల నుంచి పైకి లేచిపోతాడు ఎక్కడికైనా వెళ్తాడు ఎక్కడైనా పుడతాడు వీడికి ఇప్పుడు తెలియడం అనేది ఏమీ ఉండదు నా ప్రయత్న సముజ్ఞాస్తి ఇక్కడే నాకు మోహం కలిగింది అంటుండే ఆవిడ నువ్వు నన్ను మోహ పెడుతున్నావు విజ్ఞానాత్మంటావు విజ్ఞాన ఘనులుంటావు తెలియకపోవడం ఏమిటయా నేను అదే మోహపడ్డాను నువ్వు నన్ను మోహ పెడుతున్నావు అని అంటుండేవిడ ఎవరి ఒక మైత్రి అంటే నేను నిన్ను మోహ పెట్టట్లేదు నువ్వే కంగాలు పడ్డావు అనవసరంగాను విజ్ఞాత నహి విజ్ఞాతారం అదే కేన అది విజ్ఞాన ఘనము కదా అక్కడ తెలుసుకోవడం అనేది ఉండదు ఇట్ ఈస్ ద నోయింగ్నెస్ విచ్ డజంట్ నో ఎనీథింగ్ అలాంటి నో ఎనీనెస్ మీరు తెలివి రూపంగా ఉంటారనుకోండి అప్పుడు మీకేం తెలుస్తుందో ఏమీ తెలియదు తెలివి రూపంగానే ఉంటారు మీరు మనస్సుతోటి మనస్సులో ప్రతిఫలించి నేను తెలియవాడను ఇది తెలియబడేది అనే విభాగం ఉన్నప్పుడు ముటికే తెలియట అనేది ఉంటుంది ఆ విభాగము లేనప్పుడు ఘనమైపోయినప్పుడు తెలియట అనేది కూడా ఉన్నది అని మంత్రం ఉన్నది ఈ మంత్రమంతా కూడా విజ్ఞానాత్మ యొక్క ఉపదేశమే ఇప్పుడు నేను ఎలా చెప్పాను మా మంత్రాన్ని ఎలా చెప్పాను విజ్ఞానాత్మలో చెప్పలేదు కానీ పరమాత్మలో కూడా చెప్పొచ్చు మహత్ అనంతం పారం అంటే పరమాత్మ చేయొచ్చు కానీ పరమాత్మ చేయకుండా తెలివితేటలుగా దాన్ని విజ్ఞానాత్మలో ఫిక్స్ చేశాను కదా అయితే కొంత ఉపచారం లేకపోలేదు ఉపచారం అంటే నేను మీకు చెప్పాను ఉపచారము అంటే అది కాని దానిని అదే అదేనే కిట్టించటం మామూలుగా ఉపచారం అంటే ఫిజిక్స్లో ఈ పెండులమ్ము కాంపౌండ్ పెండుల మీద వచ్చి ఆ జీ వాల్యూ కట్టమంటాడు ఎక్స్పెరిమెంట్లో డిగ్రీ తినప్పుడు పీయూసీ వాళ్ళని ఇంటర్మీడియట్ వాళ్ళు జీ కట్టాలి వీరు ఆ పెండులమ్మని ఇలా ఊపి ఆ క్లాక్ పెట్టుకుని ఆసోలేషన్స్ లెక్క పెట్టుకుని ఐదు టైం పది టైం అలా వేసుకుని యావరేజ్ తీసి ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాలో పెడితే జ జీ వస్తుంది జీ ఎంత రావాలి నైన్టీ ఎయిటీ వన్స్ నైన్టీ ఎయిటీ సెవెన్ ఎంత రావాలి తొమ్మిది వందల ముప్పై వస్తుంది అప్పుడు వీడు చేస్తాడంటే ఆ వేసేసి వచ్చేయాలి వచ్చేస్తే వాడికి మార్కులు బాగా పడతాయి కరెక్ట్గా మార్కులు పడతాయి పది మార్కులు ఎక్స్పెరిమెంట్కి పాతి మార్కులు ఉందనుకోండి ఇరవై మార్కులు వచ్చేస్తాయి ఎందుకంటే ప్రాసెస్ అంత సక్రమంగా ఉంది నా ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎగ్జామినర్ టు ఫైండ్ అవుట్ వైది కరెక్ట్ రిజల్ట్ డిజ్ నాట్ కా అంటే ఆ పెండులంలో ఏదో డిఫెక్ట్ ఏదో ఉందన్నమాట లేకపోతే ఆ వాచ్ చూడండి ఇలా తోస్తే టీ టైం అది ఏమీ కరెక్ట్గా ఉండదు అది టక్ టక్ అంటే సెకండ్ కాదు ఏదో రిసల్ట్ ఇటు అటు ఏదో తేడా ఉందన్నమాట కరెక్ట్గా తొమ్మిది వందల ఇచ్చేసి వచ్చేది i may write a note below the value doesn't seem to fit into the correct value there may be some defect in the watch or in the uh, in the pendulum uh, i believe so because i have performed the experiment very correctly and the sandometer switched as such what chahiye that is the honesty can we did anything is to kittist kittinala unda time 7 second und ankonde 7.5 vastadu 7.5 పాయింట్ ఫైవ్ వేసి మళ్ళీ ఈ లాగరధంస్ అన్నీ తీస్తే తొమ్మిది వందల వస్తుంది అయ్యో అది ఒడిపోతే నీ చేస్తాడు ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి తొమ్మిది వందల యాభై చేస్తారు దాన్ని అదంతా ఎగ్జామ్లోకి తెలుస్తుంది బట్ పదిహేను మార్కులు వేస్తాయి దీన్ని ఉపచారము అంటారు కిక్కించడం ఇప్పుడు నేను ఎలా కిక్కించాను విజ్ఞానగణ వీడే విజ్ఞానగణడు మహత అంటే వీడే భూతం అంటే వీడే అనంతపట్టే వీడే అపారం పట్టే ఎందుకు అపారం ఎందుకు అయ్యాడంటే ఏమో స్వర్గం దాకా వెళ్ళిపోతాడు అపారమే కదండి హెల్దే ఆ రకంగా ఆ మంత్రం కూడా విజ్ఞానాత్మనే చెప్తోంది ఇది బ్రువన్ విజ్ఞానాత్మనేవ ఇదం ద్రష్టం చెప్తుంది దర్శనతి కాబట్టి ఫర్దర్గా కూడా విజ్ఞానాత్మకే ఆ మంత్రం సపోర్ట్ ఇస్తోంది కనుక కాబట్టి ఇప్పుడు మనం తెలియాల్సిందేమిటి విజ్ఞానాత్మయే ఇంకా తర్వాత తథ విజ్ఞాతారమరే కిజాయాత్ కతృవచన శబ్దేన ఉపసంహర విజ్ఞానాత్మానమే ఇహ ఉపదిష్టం దర్శయతి ఫైనల్ ఉపసంహారం ఏమనుందో తెలుసు అంటే ఆమె అడుగుతుంది నువ్వు నన్ను మోహ పెడుతున్నావు ప్రయత్న సంజ్ఞాస్తి అనంటే నేను నాకు అర్థం కాకుండా పోయింది అని అంటే అప్పుడు ఆయన దానికి రిప్లై ఇస్తాడు ఏం వెళ్ళిదానా మోహమే ఉంది దాంట్లో విజ్ఞాత విజ్ఞానాత్మ తెలియుట అనే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది విజ్ఞానాత్మ బుద్ధి తాదాత్మ్యాన్ని చెందాలి బుద్ధనే ఉపాధిలో అది ప్రకటమవ్వాలి ఆ బుద్ధి ఉపాధిని పట్టుకుంటే తెలియట అనేది ఉంటుంది బుద్ధి ఉపాధి లేకుండా ఇప్పుడు దీపం ప్రకాశింపజేస్తోంది అన్నారు అనుకోండి దీపం ప్రకాశింపజేస్తోంది అంటే అక్కడ ప్రకాశింపజేయబడే వస్తువులు రెండో మూడో ఉండాలి అలా కాకుండా మీరు దీపాన్ని స్పేస్లో పెట్టారనుకోండి స్పేస్లో పెట్టారు అక్కడ ప్రకాశింపజేయాల్సింది ఏది లేదు అప్పుడు ఆ దీపాన్ని ఏమంటారు దీపం ప్రకాశిస్తుంది అనాలి తప్ప ప్రకాశింపజేస్తోంది అని కూడా అన్నాడు ఏమండి దీపం ప్రకాశిస్తోంది అంటే క్రియ ఆ దీపం ఏం క్రియ చేస్తోంది అంటే క్రియ కూడా లేదు కనుక దీపము ప్రకాశము అన్నారు ఇంకేమనుకో ఇప్పుడు ఈ విజ్ఞానాత్మ ఈ దేహాన్ని ఈ భూతాల్ని వదిలిపెట్టేస్తే దానికి తెలియదంటే కన్ను చెవి ఉండాలి తెలియాలంటే తెలియదగ్గ సందర్భమే లేకుండా అయిపోయింది ఆ ఉపకరణమే లేకుండా అయిపోయింది కనుక తెలియట అనేది లేదు పోని ఆ విజ్ఞానాత్మ తనని తానే తెలుసుకోవచ్చు కదా అంటే విజ్ఞాతారమరే కైన విజానీయా అది తెలుసుకునేదది తెలుసుకునేదాని దేంతో తెలుసుకుంటాం తెలుసుకునేది ఏదో ఒక సాధనాన్ని పెట్టుకుని ఇతరములు తెలుసుకుంటుంది తప్ప ఆ తెలుసుకునేదే తెలియబడేది అవ్వదు తెలుసుకునేదే తెలియబడేది అవ్వాలంటే ఏది సాధనం ఉన్నది కన్ను కన్నుతోటి విజ్ఞానాత్మ రూపాన్ని తెలుస్తుంది తప్ప తెలుసుకుంటుంది తప్ప తనని తాను తెలియలేదు చెవితోటి శబ్దాన్ని తెలియగలుగుతుంది తప్ప తనను తాను తెలియలేదు ఎందుకని అన్నింటినీ తెలుసుకునేదే అది అని అక్కడ ఆ విజ్ఞానాత్మని ఎలా ప్రతిపాదించారు విజ్ఞాతారం అనే పదంతో చెప్పారు విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ ఈ కేన విజానీయాత్ అలా చెప్పండి విజ్ఞానాత్మని ఎలా పరిచయం చేశారు విజ్ఞాతారం అని పరిచయం చేశారు విజ్ఞాతారం అంటే ఆ పదం ఏమిటది విజ్ఞాతృ తృచ్ కర్తరి తృచ్ అంటే తెలుసుకునేవాడు అంటే తెలుసుకొనుట అనే పనిని చేయువాడు అని కర్తగా మనకి విజ్ఞానాత్మని పరిచయం చేశారు ప్రియ సంసూచితమైన భోక్తృత్వానికి తోడుగా విజ్ఞాతారం అనే తృచ్యు చేత కర్తగా కూడా పరిచయం అయింది ఇక్కడ సరే ఇంక ఇక్కడ ముందు తెలియకపోవటం అలాంటి పెట్టండి అనే శబ్దం చేత కర్తృవచన శబ్దం చేత ఇప్పుడు మనం ఇదేమి చూస్తున్నాము ఏ విజ్ఞానమైతే కర్తా భోక్తయో అటువంటి విజ్ఞానము అని మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు భోక్తైన విజ్ఞానాన్ని గురించి చూసాము ఇప్పుడు ఆ భోక్త కాస్త విజ్ఞాతారం అనే శబ్దం ప్రయోగించేట ఆ కర్తగా కూడా పరిచయం చేయబడింది కాబట్టి కర్తా భోక్త అయ్యే జీవుడు అవుతాడు విజ్ఞానాత్మ అవుతుంది తప్ప పరిచ్ఛన్నమైనది పరమాత్మలా అవుతుంది కాబట్టి ఇది పర విజ్ఞానాత్మ ప్రకరణమే అంటే కర్తృవచనమైన శబ్దైన ఉపసంహరణ విజ్ఞానాత్మానమేవ ఇహ ఉపదిష్టం దర్శయతి ఉపసంహారంలో కూడా విజ్ఞాతనం అనే పదమును ఉపయోగించుట చేత అంటే విజ్ఞానకర్తృ అనర్థం విజ్ఞాత అంటే విజ్ఞానకర్త అంటే కర్తృకర్తయే అని నిరూపించినట్లయినది భోక్తతో ఉపక్రమం చేసి కర్తతో ఉపసంహారం చేసినట్లయినది అంటే కర్త భోక్త విజ్ఞానాత్మయే ఇక్కడ మనం తెలియదగ్గది అని తేలినది అని పూర్వపక్షం తస్మాత్ ఆత్మవిజ్ఞానేనా సర్వ విజ్ఞానవచనం ఇంకా దాన్ని ఏం చేస్తారు ఇంకా అది ఉంది అడ్డు ఎందుకంటే విజ్ఞానాత్మ పరిచ్ఛందుడు విజ్ఞానాత్మను తెలుసుకుంటే విజ్ఞానాత్మ తెలుస్తాడు తప్ప సర్వ విజ్ఞానం ఉండదు కదా కానీ పరమాత్మను తెలిస్తే సర్వ విజ్ఞానం ఉంటుంది దాంట్లో పరమాత్మ సర్వం కనుక అదొక్క అడ్డు ఉంది అవునా మీకు అర్థమవుతుందా మరి ఆ అడ్డు మాట ఏమిటి దాన్ని ఎలా సర్దుబాటు దాన్ని ఎలా కిక్కిస్తారు ఎలాగోలా అది కూడా కిక్కించేస్తే ఇది విజ్ఞానాత్మ ప్రకరణం అయిపోతుంది మాకు తెలుస్తూ దాన్ని ఎలా కిట్టించాల ఎలా కిట్టిస్తారు అది ఉపచారము ఉపచారం ఈ మానవుకుడు ఉన్నాడే వీడు సింహండి ఉపచారం వీడు సింహం అంటే వీడు సింహం జూన్ ఉందా ఇప్పుడు నేను లేచి పారిపోవాలా కదా మరి సింహం కాని వాడిని సింహం అని ఎందుకన్నారు ఏదో గుణాన్ని బట్టి అన్నాము పరాక్రమము నీకు అలవాడు అని అభిప్రాయం అందుకోసం అలా ఉపచారము తెలిసి తెలిసి సింహం సింహం కాదని తెలిసి సింహం అలాగే ఇక్కడ కూడా జ్ఞానాత్మని తెలిస్తే అన్నీ తెలిసిపోవు మనం తెలుసా మాత్రం కానీ ఏమన్నాయి నా కడుపు నిండితే అన్ని కడుపులో నిండినట్టే నా ఉనండి నా కడుపు నిండితే అన్ని కడుపులో నిండినట్టే మరి ఎదరో పెట్టవా ఎదరో పెట్టాలన్నా నా కడుపు నిండాలా ధర్మం చేయాలంటే ఆకలిగా ఉంటే ధర్మం ఏం చేస్తాను నేను కాబట్టి నా కడుపు నిండితే అన్ని కడుపులో నిండినట్టే వడ్డించు అంటారు అక్కడ వీడి గడుపు నిండితే అన్ని కడుపులు నిండినట్టు కాదని వాడికి తెలుస్తూ ఉంటుంది తెలిసిన ఒక సందర్భంలో అలా చెప్తాడు దాన్ని ఉపచారము అంట కాబట్టి విజ్ఞానాత్మను తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే అన్నారంటే అది ఉంటే మాట వరుసగా అన్నారు అలాగా ఉపచారం అని అన్నారు అదే కానీ తెలుసుకుంటే అన్నీ కాదు తర్వాత పైగా ఇంకో కూడా ఉంది ఏదో గుణాన్ని చూపించాలి కదా సింహ మానవకనప్పుడు గుణం ఉంది అక్కడ శౌర్యము అనే గుణాన్ని పెట్టాలన్నారు ఇక్కడ ఏ గుణాన్ని చూపిస్తావు నువ్వు అంటే ఉంది గుణం ఎందుకంటే మీరే చెప్పారుగా ఈ జగత్తులో ఏ ఉన్నా కూడా వీడి భోగ్యమే అని మీరు చెప్పారుగా భార్య వీడి భోగ్యమే భర్త వీడి భోగ్యమే తాజ్మహల్ వీడి భోగ్యమే హిమోత్ పర్వతాలు వీడి భోగ్యమే వీడి దేవాలయ తిరుపతి వెళ్ళాడు వెంకటేశ్వర స్వామి భోగ్యుడు అవుతాడు వీడి మోక్త అవుతాడు అవును తిరుపతి కూడా వీడి భోగ్యమే అంచేతనే కంప్లైంట్ చేస్తారు చూడండి అక్కడ అరేంజ్మెంట్ సరిగ్గా లేవంటే అంటే అర్థమే భోగ్తా ఉన్నా కదా కాబట్టి మొత్తం తిరుపతి అంతా భోగ్యం అవుతుంది కాబట్టి అంటే సృష్టి కూడా వీడికి సృష్టి కాదులేవయ్యా వీటికి దారిలో వచ్చిన జగత్తందో అంతా వీడికి భోగ్యం అవుతుంది మేము అంటున్నాం కదా ఉపచారం అని సింహ మానవ కహ ఉపచారంలాగే ఆత్మజ్ఞాన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అంతా తెలిసిన అంతా తెలుస్తుంది ఉపచారం ఉపచారం అనేస్తే మీరు దాటేసినట్టే ఇంకెవడో ఆపలేదు కదా తెలిసిందండి ఇప్పుడు ఆ వాక్యం చూసేయండి ఆత్మవిజ్ఞానం అయిన సర్వ విజ్ఞాన వచనం ఒకటి ఉంది ఆత్మను తెలుసుకుంటే అన్నీ తెలుసునే వచనం దాన్ని ఏం చేస్తామంటండి చూడండి భోగ్యం అనేది ఎంతుంటే అంతా భోక్త కోసమే ఉంటుంది భోగ్య జాతస్య భోక్తత్వా భోగ్యం ఈ జగత్తంతా విడికి ఇప్పుడు టెలిస్కోప్ తీసుకుని ప్లానెట్ చూస్తానంటాడు ఇప్పుడు ప్లానెట్ భోగ్యం అవుతుంది దేవుడికి దండం పెడతాను ఇందులో దేవుడికి దండం పెడతామంటే నాకు వరాలు ఇస్తాడు అంటే వరదుడు అంటాడు అది దేవుడు వరదుడు కాబట్టి దండం పెడుతున్నాడు అంటే ఇప్పుడు దేవుడు భోగ్యుడైనాడు కాబట్టి ఇన్ దట్ సెన్స్ మేము అన్నాం మొత్తం భోగ్యమంతా కూడా ఎంత ఉంటే జాతము ఉంటే సముదాయం ఎంత భో భోగ్యం ఉంటే అంతా భోక్త కోసమే ఉంటుంది కాబట్టి మాకు తెలుసు వీరి భోగ్యం కంటే కూడా జగత్ ఇంకా ఉందని మాకు తెలుసు ఔపచారికం ద్రష్టవ్యం ఇటీ బ్రూమహ ఇటీ ఇటీ తీసుకో తీసుకోవాలి ఉపక్రమం మేము సర్దుబాటు చేశాం ఉపక్రమంలో భోక్తున్నాడు ఉపసంహారంలో కర్తు ఉన్నాడు మధ్యలో ఇదం మహద్భూతం అదంతా కూడా మేము విజ్ఞానాస్తుకి సర్దుబాటు ఇంకా ఒక్కటి పానకల్లో పుడకలాగా ఒక్క మా ముక్క మిగిలి ఉండే ఏమిటి ఆత్మను తెలుసుకుంటే సర్వము తెలుస్తుంది అది విజ్ఞానాత్మ ఎలా అవుతుంది అవుతుంది లేవయ్యా ఎలా అవుతుందయ్యా అంటే భోగ్యము భోక్త కొరకే ఉందిగా భోగ్యం ఎంత భోగ్యం కొద్దిగానే ఉంది కదా అదంటారు శక్తి అవ్వటం లేదండి పని ఔపచారికం ద్రష్టవ్యం అది ఒక్కటే ఔపచారికమని స్వీకరించవలసినది ఏవం ప్రాప్తే బ్రూమహా అని ఈ విధంగా పూర్వపక్షాన్ని నిర్ధారం చేసిన తర్వాత చాలా తరువుగా నిర్ధారితమైంది పూర్వపక్షం ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెక్షన్ ఇస్ కవర్డ్ ఎందుకంటే ఇదం మహద్భూతం అనేది కవర్ చేసేసాడు తర్వాత ముఖ్యంగా ఆత్మవిజ్ఞాన సర్వ విజ్ఞానం అది కవర్ చేశాడు ఏది మిగల్చలేదు కర్త భోక్త అనే మాట గట్టిగా కాబట్టి ఇది విజ్ఞానాత్మోపదేశమే పరమాత్మోపదేశము కాదు అన్నట్లయితే దీని పేరు మేం చెప్తున్నాము భ్రూమహానాలు పాఠం చెప్పేప్పుడు నీరసంగా చెప్పకూడదు ఇలాగే అయ్యితుందని చెప్పకూడదు ఇప్పుడు నేనే సందేహంగా చెప్తే వినివాడికి ఏమనిపిస్తుంది మిగతా విషయాల్లో మేము చదవని వాళ్ళమే అవ్వచ్చు కానీ పాఠం దగ్గరికి వచ్చేప్పటికి ఇంటి వేషాలు ఏమని ఎస్ ఐ విల్ టెల్ యూ యూ సిడ్ అమ్ దేవం ప్రాప్తే భ్రూమ నేను చెప్తాం మీరు వినండి అనే ఒక రకమైన రాయల్టీ తోటి చెప్తున్నారు భ్రూమహ బహువచనం ఏమిటి ఇప్పుడు సిద్ధాంతం పరమాత్మోపదేశానాత్మోపదేశం కాదు ఇది ఇది పరమాత్మోపదేశమే ఇందువల్ల తస్మాత్ ఇందువల్ల వాక్యాన్వయాత్ పూర్ణమి పూర్ణమి శస్తు సాయంకాలం భగవద్గీత క్లాస్ ఆ మండే లైవ్ క్లాసు ట్యూస్డే బొలారం క్లాస్ ఉంది వెన్స్డే క్లాస్ లేదు థర్స్డే క్లాసు ఉంది ఈ మధ్య అక్కట్ లో సీతారాము కళ్యాణం అనే మధ్యలో ఏదైతే ఎక్కడో